సజీవ స్వరాలు కార్యక్రమంలో కవిత్వం విమర్శ గురించి శ్రీ గుంటూరు శేంద్ర శర్మ గారితో పరిచయకర్త శ్రీ ముదిగొండ వీరభద్రయ్య ఈ కార్యక్రమం తీసుకుని మద్రాసులో శ్రీ శారు ఆధునిక మహాభారతము జనవంశము అన్న కావ్యే శాస్త్రాలను రాసి ఎంత మహాకవి అనిపించుకున్నారో ఆధునిక కావ్యశాస్త్రమైన కవితైన మేనిఫెస్టో రక్తరేఖోడీ స్పర్ణహంస సాహిత్య కముడి వంటి ఉత్తమ విమర్శ గ్రంథాలను రాసి అంతటి మహా విమర్శకులను కూడా అనిపించుకున్నారు వీటిల్లో కాలరేఖ అన్న ఉత్తమ విమర్శ వ్యాసాల సంపుటికి ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ వారి పురస్కారం లభించింది ఇరవై ఏడు చివరన ఒక విమర్శకునికి ఉండాల్సిన సమగ్ర దృష్టికి ఈ సంకలనం ఒక ఆదర్శ గ్రంథం ఇరవై వ్యాసాల్లో ఎనిమిది వ్యాసాలు సంస్కృతంలో రాసిన ఋషికవుల మీద కవుల మీద పది వ్యాసాలు తెలుగు కవుల మీద కవిత్వం మీద ఒక వ్యాసం శ్రీ అరవిందుల ఆంగ్ల కావ్య ఇతిహాసం సావిత్రి మహాకావ్యం మీద ఒక వ్యాసం తరుణాత్మక సాహిత్యం మీద ఒక వ్యాసమును ప్రాచీన గ్రీకు భారతీయ నాటకాలను పోలుస్తూను ఈ సంకలనలో ఉన్నాయి ఈ రకంగా విమర్శకుడు ఎంత విశ్వ దృష్టిని ప్రదర్శించవచ్చునో అంతగా ఈ గ్రంథంలో గుంటూరు శేష నృశ్మ గారు ప్రదర్శించారు శేషారు నమస్కారం మీరు రాసిన కాలరేఖ మీరు రాసిన ఇతర గ్రంథాల ప్రశస్తి పొందకపోయినప్పటికీ ఇతర ఉన్న తారం అంతా కూడా ఈ ఇరవై ఐదు ఉంది అది చాలా గొప్ప గ్రంథంగానే భావించి కేంద్ర సాహిత్య అకాడమీ ఇవ్వడం పురస్కారం ఇవ్వడం చాలా గొప్ప విషయం అయితే మీరు కవిగా చాలా గొప్ప కీర్తిని ఆడించుకున్న వాడు మరి మీ విమర్శ గ్రంథానికి ఈ పురస్కారం ఇవ్వడం దాంతో మీ యొక్క స్పందన ఎట్లా ఉన్నది తెలుసుకోవాలని మొదటగా చెప్తే సంతోషం నాకు అరవై సంవత్సరాలు వయసు ఇటువంటి సత్కారాలు నేను ఎప్పుడు ఇంతవరకు ఇదే మొదటిసారి అంటే స్పందనలు వ్యక్తిలో పూర్తిగా అణిగిపోయిన తర్వాత స్పందన ఇక పుట్టని సందర్భంలో ఇది వచ్చింది అందుచేత ఏ స్పందన లేదు ఒకటి రెండవది ఏమిటంటే కవిత్వము విమర్శ అంటే రెండు నా ఇద్దరు నా కుమారులు మీద ప్రేమ తక్కువ దాని మీద ప్రేమ ఎక్కువ లేక మీద ప్రేమ లేదు దాని మీద ఉంది అని చెప్పడానికి వీరు కాని స్వభావం నాది ఇంకో మాట కూడా చెప్పచ్చు కవిత్వము విమర్శ అవి అవినాభావ సంబంధం ఉన్నది ఒకే నాణ్యానికి రెండు వైపులు ఎట్లాగో అట్లాగే కవిత్వము విమర్శ రెండు సాహిత్యం అనే రెండు వైపులు ఈ విధంగా ఈ రెంటిని గురించి సమాన దృష్టి నాకు ఉందే కానీ ఈ విమర్శ ఇచ్చినందు విమర్శకు నాకు ఏదో గౌరవం చేశారు కవిత్వానికి చేయలేదు అనే భేదభావం నాకు లేదు హెండూ సమానమే ఏదైనా సరే విషయం అది దాన్ని గుర్తించి గౌరవించారన్న విషయమే సంతోషజనకం అయితే అసలు కవిత్వము పుట్టేటువంటి భూమిక వేరు విమర్శ పుట్టేదేమో భౌతిక భూమిక కదా కవిత్వం ఆర్థిక భూమి నుంచి పుడుతుంది ఈ రెండు విభిన్నమైన భూమి పుడుతున్నటువంటి కళలు కవిత్వం లాగా విమర్శ అటువంటి కళ కాదు కూడా నిజానికి ఒకే వ్యక్తి ఈ రెండింటిని సాధించి సిద్ధాస్తులు కావటం చాలా అరుదుగా కనిపించేటువంటి శంభు జీస్ హజ్ఞాన వాళ్ళు తప్ప చాలా తక్కువ మంది ఉన్నారు అట్లా ఉన్న వాళ్ళలో అని మీరు కవిత్వం రాస్తూ కవిత్వం మీద విమర్శ కూడా చేసిన వాళ్ళు కావడం కొన్ని మీ యొక్క అహిత్యాలకు విలువ ఉంటుంది ప్రత్యేక వాటిలో ఒకటి ఏంటంటే అసలు సాహిత్యానికి విమర్శ అనే ప్రక్రియ అవసరమా అసలు విమర్శ లేకుండా ఒక కవిని మనం ఏపో చేయలేమా విమర్శ కావ్య సీమలు ఒక గొప్ప నాగరకత సత్కావ్యాలు ప్రకాశమానం కావడానికి విమర్శ అనివార్యం ఇది నాగరక ప్రపంచంలో విషయం అనాగరక ప్రపంచ విషయంలో కవిత్వం ఏదో ప్రత్యేకంగా ఒక గొప్ప వస్తువు అనుకుంటారు దానికి విమర్శ అనవసరమని కూడా అనుకునేవాళ్ళు కొందరున్నారు విమర్శ అనేది ముఖ్యంగా కావ్యము ఒక ఉత్కృష్టమైన కవి ఎగిరే ఎత్తులకు పఠిత చేరినప్పుడే వాడికి సిద్ధిస్తుంది ఆ కావ్యాన్ని చదివిన సాఫల్యం అంత ఎత్తుకు ఎగరడానికి అందరికీ సమానమైన వ్యుత్పన్నత కానీ సామర్యం కానీ ఉండదు ఈ విమర్శ అలాంటి వాళ్లకు సహాయం చేస్తుంది కలసి విమర్శ కూడా కావ్యానికి సహాయకారిగా ఉంటుందే కానీ తద్భిన్నంగా కానీ తద్వతిరేకంగా కానీ వ్యవహరించే విషయం కాదు కనుక విమర్శ తప్పనిసరిగా ఉండాలి అయితే సర్ది విమర్శ ఉండాలి ఉత్పన్నుడైన వాడు లోకజ్ఞత ఉన్నవాడు కవిత హృదయం ఉన్నవాడు వాడు మాత్రమే కవితో పాటు ఎదిరి వాడు వ్యక్తుడు అందు తప్పు అలాంటి ఉత్కృష్ట విమర్శకుడు గనక ఉన్నట్లయితే సాహిత్యానికి గొప్ప అదృష్టం పట్టిందనుకోవాలి ఇప్పుడు మీరు చేసిన విమర్శ రంగంలో కృషి అయితే ఉందో అది చాలా మంది కూడా ఇప్పుడు మీరేమో పాఠల విషయం చెప్తారు కవులకి కూడా చాలా స్ఫూర్తిని ఇచ్చింది స్ఫూర్తిని ఇవ్వడం చేతనే మీ కవిత్వం కన్నా కూడా మీ కవిత్వం కూడా ప్రభావం వేసింది దాన్ని స్పష్టీకరిస్తూ మీ విమర్శలు కవుల మీద చాలా ప్రభావం వేస్తాయి డెబ్బై ఆరు డెబ్బై ఏడు నా దేశం నా ప్రజలు మీరు రాసింది వచ్చేత కవుల ఆధునిక కవుల్లో అభివ్యక్తిలో చాలా మార్పు వచ్చేది అంతే మీ మాటల్ని జోడిస్తూ ఒక పాఠపులకే కాకుండా కవులకి కూడా ఒక్కొక్కరు ఇప్పటి గొప్ప విమర్శకుడు కనుక తన విమర్శ జాగ్రత్తగా రాసినట్టయితే సౌద్యంతో రాసినట్టయితే అది సాహిత్య సాహిత్య సంస్కృతిని పోషిస్తుందని కూడా చెప్పొచ్చునేమో బహుశా మీరు ఒప్పుకుంటా సంపూర్ణంగా అగ్ని ఇంకోటి చాలా మంచి మాట మీరు ఈ కాల రేఖలో అన్నారు కవి మాట్లాడదు కావ్యమే మాట్లాడుతుంది అన్నారు ఆయన నాట్రోక్ ఫై అయిన వాడు కూడా సరిగా అయితే ఆయన కవికి గొంతు లేదు కవికి గొంతు విమర్శ అప్పుడు గొంతునిస్తాడు అన్న ఇది చాలా మంచి మాట అనిపించింది దీనికి కొంచెం వివరణ ఇస్తే బాగుంటుంది నేను చేతనంటే కవి దినం ఇరవై గంటలు కనుకైతే ఇరవై గంటలు కవిగా ఉంటాడు కానీ ఏదో ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే అంటే ప్రగాఢమైన సంవేదనశీల రిత సన్నివేశము ఉత్పన్నమైనప్పుడే మనిషి దానికి ప్రతిస్పందించి వాడు కవిగా మారుతాడు అంటే వాడిలో అటువంటి రసాయనిక ద్రవ్యాలు ఊరుతాయి వాడు భిన్నమైన రూపం దాల్స్తాడు అప్పుడు వాడిలో నుంచి వచ్చే మాట కవిత్వం మామూలు మనిషిగా ఉంటాడు కవిగా కొన్ని వేళ్లల్లో ఉంటాడు అని మనము మనిషిని రెండుగా విభజించవచ్చు వీడు కవి అయిన విశిష్ట సన్నివేశాల్లో చెప్పిన మాటే కవిత్వం అయి కాగితం మీదికి దిగుతుంది కనుక పుస్తకం వేరు కవి వేరు అనడం న్యాయం అవసరం ఇంకొక కారణం ఏంటంటే చదివేవాడు పుస్తకం చేత ప్రభావితుడవుతాడే గాని కవి చేత ప్రభావితుడు కావటం లేదు కవేదాన్ని సృష్టించినప్పటికీ కవి అంటే ఈ రక్త మాంసాకృతి ధరించిన ఈ అవయవములు నోరు ముక్కు చెవుడు ఈ వీడి చేత వాడు ప్రభావితుడు కాదు ఇది వేరు వాడి మాట వేరు వాడి మాట చేత ప్రభావితుడు అవుతున్నాడు కనుక వాడి మాటే ప్రధానం దాన్నే శిరోధార్ చేసుకోవాలి అంటే ఇక్కడ కవి యొక్క రోజువారీ జీవితానికి కావ్య ప్రసిద్ధి పొందిన వాక్యానికి ఈ రెండింటి మధ్యన సమయం కూడా ఉండాలి భిన్న భాగం అది బహిర్భాగం ఏదైతే ఉందో మాట బయటికి నోట్లో నుంచి మలిచేసిన తర్వాత విషయం చెప్పారు మాట నోట్లో ఉత్పన్నం ఎలా అవుతుంది అనే ఆ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది వేరే విషయం అది కవి ఎలా అవుతాడు ఒక అన్ని సన్నివేశాల్లో కవి ఉంటాడా లేక ఎప్పుడో ఒకటే ఒకప్పుడే అవుతాడా ఆ ఒకప్పుడైనా వాడు కవిగా అవడానికి అన్ని వేళల్లో వాడు ఏదన్నా సాధన చేయవలసి ఉంటుందా మానిషాద ప్రతిష్టాంతం అగవ శాశ్వతీస్తమా అంటూ శ్లోకం హఠాత్తుగా ఆయన నోట్లో చూచినప్పుడు ఆయన ప్రయత్నం చేసి చీవితే వచ్చేది కాదు కివిదం వ్యాహృతం ఇదేమిటి నా చేత చెప్పబడింది ఈ మాట ఇదేమిటి అని ఆయనే ఆశ్చర్య పడ్డాడు ఆయన మాట సత్కవులు ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పిన అద్భుతమైన వాక్కుల్ని చూచి వాళ్లే ఆశ్చర్యపడుతుంటారు ఇక్కడ సహారణంగా ఈ సాహిత్యంలో ఉన్నటువంటి వామబు అంగీకరించిన ఒక మాట ముఖ్యంగా తెలుగు వాళ్ళు అంగీకరించిన మాట ఒకటి మీరు అన్నారు ఇదే కాల రేఖలోనే సాహిత్య విమర్శకుడు సాహిత్య మూల్యాంకనం కోసం రాజకీయ మార్గాన్ని ఆశ్రయించకూడదు ఇది బాగా అభిప్రాయ భేదానికి అవకాశం ఇస్తున్నటువంటి మాట దీని మీ వివరణ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు సాహిత్య సిద్ధాంతము రాజకీయ సిద్ధాంతము ఆర్థిక సిద్ధాంతము ఈ మూడు భాగాలుగా మనం వివరించినట్టు ఈ రాజకీయ సిద్ధాంతాలని కొలమానంగా చేసుకుని సాహిత్యాన్ని కొలవటం అనేది జరుగుతుంది తెలుగు సాహిత్యాన్ని కొంతమంది అయితే ఆ మార్గాన్ని నమ్ముకొని ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే అసలు రాజకీయ మార్గము మూల్యాంధనం కోసం పైకి అంటున్నారు వస్తువుకి పనిచేయడం వస్తువు అన్నారు చోట్ల మూల్యాంధనం కోసం పనిచేయటం మూల్యాంధనం కోసం ఏం పనిచేది ఇప్పుడు ఒక రాజకీయ గ్రంథం ఉంది దాన్ని జయప్రకాశ్ నారాయణ గారు రాశారు రామ్మోహన్ మనోహర్ లోహియా రాశారు దానికి మీరు సాహిత్య సిద్ధాంతాలు తీసుకొచ్చి వాటి సహకారంతో దాన్ని విశ్లేషించి విమర్శిస్తారా విమర్శించారు అటువంటప్పుడు సాహిత్య గ్రంథాన్ని విశ్లేషించి విమర్శించేటప్పుడు రాజకీయ సిద్ధాంతాలు ఎందుకు ఈ విమర్శింపబడుతున్న పుస్తకంలో రాజకీయమే సాహిత్య వస్తువు అయినప్పటికీ ఆ సాహిత్య వస్తువు మీది కాదు సాహిత్యంది కాదు అది మరెవరితో అది అందరికీ సంబంధించింది రాజకీయ వస్తువు అనేది విషయం కానీ విశిష్టమైన విషయం ఇక్కడ అది సాహిత్యం కనుకనే మీరు దాన్ని విశ్లేషిస్తున్నారు విమర్శిస్తున్నారు కనుక సాహిత్య విషయాన్ని మీరు విశ్లేషించి విమర్శించేటప్పుడు సాహిత్య సిద్ధాంతాలను మాత్రమే తీసుకోవాలి అన్య విషయాలు సిద్ధాంతాలను తీసుకున్నప్పుడు మీ విశ్లేషణ విమర్శన కుంఠితం అవుతుంది అవుతుంది సరైన మార్గంలో నడవదు అందుచేత సాహిత్య సిద్ధాంతాలు స్పష్టంగా రూపొందింపబడి ఉన్నాయి సిద్ధాంత గ్రంథాలు ఉన్నాయి వీటిలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి వీటిని జ్ఞానం చేత సాహిత్యాన్ని విమర్శించాలి అయితే మీరు ఎక్కువగా వాడినటువంటి కొల మనం ఎక్కువగా మీరు మీ యొక్క విమర్శ వ్యాసాల్లో ప్రచారం చేసిన కొలమానం అలంకారం అలంకారం అంటే చాలా ఆలో ఇన్క్లూజివ్ మీరు పెట్టిన ఇమేజ్ ఉంది సింబల్ ఉంది ఇవి కూడా అలంకారంలో భాగంగా చెప్పారు అది చాలా గొప్ప విషయం అయితే ఇప్పుడు అది ఆధునిక సాహిత్యానికి బాగా రెలవెంట్ అలంకారం అనేదాన్ని పొలమానంగా తీసుకోవడం అది కాకుండా మనకు సాంప్రదాయ సాహిత్యంలో రస గ్రంథాలు ఉన్నాయి మరి అటువంటి గ్రంథాలని కొలమానం చేస్తుండో రసంనే ప్రధానంగా చూడాల్సి ఉంటుంది అప్పుడు అలంకారానికి ఒక మెట్టు తగ్గుతుంది అక్కడ అలంకారం రసముఖంగా పోవడమే ప్రధానం కానీ ప్రతి పద్యంలో అలంకారం ఉండదు అటుండడు మరి మీరు ఏ కొలమని అంగీకరిస్తారు అంటే ఇప్పుడు మీరు అన్న దాంట్లో అంటే రసకలు అలంకార కవులు అని పునాదిగతంగా విభిన్న స్వభావాల రెండు తెరల కవులున్నారని మీరు ఒకసారి ఎందుచేతంటే రసము అలంకారము కేవలం భిన్నమైనది ప్రక్రియ రూపంగా రసం విభావ అనుభావ వ్యభిచారీభావాదుల యొక్క సంయోగం చేత నిష్పన్నేది రసం అని ఈ విభావ అనుభావ వ్యవిచారీ భావాదులేమిటి వీటిని అన్నింటినీ కనుక తెలుసుకుంటే అది ఒక కథ అవుతుందన్నమాట కథలోనే విభావ అనుభవ విచారి భావాలు అక్కడ యాక్షన్ అభినయం చేత కథ చేత సామాజికుడు రసీభూతుడవుతాడు అంటే రంగస్థలం మీద జరుగుతున్న అభినయం పాత్రలు తాను ఒకటే అనే స్థితిని చూస్తూ చూస్తూ చూస్తూ పారవశ్యము తన్వయీభావము తాదాస్ పొందిన ఆ బిందు స్థానంలో వాడు ఒకటే అయిపోతాడు ఇదే రసము దాంతో తాదాప్యం చెందడం ఇదంతా కూడా నాటకము కథ నవల ఇటువంటి వాటి కానీ అలంకారం కవిత్వం అలంకారం లేకపోతే కవిత్వం లేదు మరి ఈ అలంకారం మూలంగా ఏమి జరుగుతున్నది అంటే రకరకాలుగా చెప్పి చమత్కృతి జరుగుతుంది ఆనంద ఆదాయకం అన్నాడు అనేది అదే ఆనందం ఆనందే అక్కడ రసం చేసే పని లో అలంకారం చేస్తోంది అక్కడ రసం అనాలి నాటకంలో లో దాని చమత్కారం అనాలి ఈ రెంటి పర్యవసానార్థం మాత్రం ఆనందమే అక్కడ అభినయం దానికి సాధనం రసాలకి ఇక్కడ చమత్కారానికి అలంకారం సాధన అందుచేతనే అభినవృతుడు కాకం కాకుండా కావ్యంలో కూడా కావ్యాలు రసేవ అటువంటి కావ్యాల్లో కూడా ఎక్కడ నాయమానత ఉన్న సందర్భం వస్తుందో అక్కడే రసం అన్యత్ర కాదు అని అభిన స్పష్ట తర్వాత ఉద్భతు రోహుడు చాలా స్పష్టంగా దాన్ని ఏమంటారు అలంకార సార సంగ్రహం అనేది రాశాడు ఆయన ఆయన అంటాడు అలంకార ఏవ కావ్య ప్రధానం ఇది ప్రాచీన మతం అన్నది ప్రాచీన మతం కావ్యంలో అలంకారమే ప్రధానం ఉన్నది అంటే ఇక్కడ నాకు అంటే ఇప్పుడు ఆధునిక కొందరికి వచ్చిన వాళ్ళు అక్కడ వాళ్ళు ఏమంటారు అంటే శేషణ సిమ్మ గారు ఎప్పుడూ సిద్ధమైనటువంటి అత్యంత ప్రాచీన కాలం రెండు వేల సంవత్సరాల సిద్ధాంతాన్ని ఇప్పటి కవితకి అన్వయం చేయబోతారు ఇది అసాచ్యం అంటారు ఈ కాలరీత్యా చాలా ప్రాచీనమైన సిద్ధాంతాన్ని కాలరీత్యా చాలా ఆధునికమైనటువంటి కవితానికి అప్లయం చేయడం అనేది దోషంగా భావించవచ్చా క్షమించాలి కేవలం అలంకార శాస్త్ర గ్రంథాలు చదవకపోవడం చేత కలిగిన ఒక విధమైన భ్రాంతి అనండి అజ్ఞానం అనండి అజ్ఞానం కటువుగా ఉంటుంది అవి చదివితే వాళ్ళు అనుకున్న మాటలు వాళ్ళు మళ్ళీ అనరు ఎందుచేతనంటే కవిత్వం అనేది ఇప్పుడు ఆధునిక కాలంలో పుట్టింది కదా మనిషి పుట్టిన దగ్గర నుంచి ఉంది బహుశా పక్షులే మరిచిగట్టే పూర్వం కనుక కవిత్వం అనేది శాశ్వతం వస్తుంది మనం ఆధునిక కాలము ప్రాచీన కాలము లేక ఇంగ్లీషు దేశము ఇండియా దేశము అనే ఇటువంటి వాటిని అధిగమించి పోయి కవిత్వం అనే దాన్ని పట్టుకుని దాన్ని వివరించడానికి ప్రయత్నం చేసినప్పుడు అది శాస్త్ర ప్రక్రియ అవుతుంది ఈ మూల సత్యాలు ఏదైతే శాస్త్రం పట్టుకుంటుందో ఇది దేశ కాలాతీతమైనది ఇది ఏ దేశంలోనైనా అంతే ఎక్కడైనా అంతే ఇప్పుడు జూటర్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని వాడు ప్రతిపాదించాడు దాన్ని సోషలిస్ట్ సమాజంలో ఒకటిగా దాన్ని ఒప్పుకోము క్యాపిటలిస్ట్ సమాజంలో పుట్టింది కనుక అంటారా ఎక్కడైనా అది పంతొమ్మిదవ శతాబ్దంలోనూ పద్దెనిమిది శతాబ్దంలోను యూటన్ తన గ్రావిటేషనల్ లో ప్రతిపాదించాడు మేము ఇప్పుడు ఇరవై రెండు ఒకటో శతాబ్దంలోకి పోతున్నాం దాన్ని ఎట్లా ఒప్పుకుంటాం అసలు బారేస్తా ఉంటారు అన్నారు ఎందు చేస్తానంటే యాప్ ట్రూత్ అనేవి అవి శాశ్వతమైనవి దానికోసం శాస్త్రం ప్రయత్నిస్తుంది సబ్జెక్టివ్ ట్రూత్ అండ్ ఆబ్జెక్టివ్ ట్రూత్ అనేవి రెండు ఉన్నాయి ఈ సబ్జెక్టివ్ ట్రూత్ దేశ కాలాను బట్టి మారితే మారచ్చు గాని ఆబ్జెక్టివ్ ట్రూత్ ఏదైతే ఉందో అది సైన్స్ కు పరమార్థం అది శాశ్వత దేశానికి కాలానికి సంబంధించింది కాదు ఇంకొక ప్రశ్న సార్ ఇప్పుడు తెలుగు సాహిత్యంలో సాధారణంగా కొంతమంది లోకవులని కొందరిని అనుభూతి కవులని కొందరిని భావ కవులని ఇట్లా ముద్ర వేటం ఉంది కొందరు ప్రబోధ కవులని కొందరి ప్రచార కవులని ఇట్లా ముద్ర వేయటం ఉండి వాళ్ళు ఇష్టం ప్రకారం చేస్తున్నారు మీరు దీన్ని ఒప్పుకుంటున్నట్టు కదే మీరు కాలే ఎవరే రైట్ నిపులో కవి ప్రేమ అనే కవికి కావ్యానికి చెందిన విశేషాలను తగ్గించడం అసాఖ్యం ఈ మాట మీద వివరణ చేస్తే బాగుంటుంది కవి ఇతరుల సుఖదు ప్రతిస్పందించేవాడు అని స్థూలంగా చెప్పవచ్చు అలా ప్రతిస్పందించేవాడు వాడు కవి కాలేడు కవిత్వపు మాట వాడు నోటి నుంచి రాలడు అది సత్వగుణం అంటారు ఈ సత్వగుణాన్ని అభ్యాసం చేసుకోవడం చేత స్వభావం చేత సిద్ధించడం గాని జరుగుతుంది సాత్వికుడైన మానవుడు కవి అవుతాడు కవి సాత్వికుడు అనవచ్చు ఈ సత్వం కట్టి శారదా తనయుడని అతడు భావ ప్రకాశంలో పరస్య సుఖ దుఃఖాను అనుకూలత తత్సత్వం అని సత్వాన్ని గురించి నిర్వహించాడు ఇతరుల యొక్క సుఖ దుఃఖాలను తన మీద వేసుకుని బాధపడేవాడు రవి వాణ్ణి మీరు వీడు విప్లవ కవి వీడు ప్రేమ కవి వాడు భావకవి వీడింకోదో కవి ఇలాంటి రకరకాల ఈ మాటలు వాడడం అనేది చాలా తప్పు ఇది అశాస్త్రీయము అసత్యము అవాస్తవం కవి అంటే అంటే ఎట్లాగో ఇప్పుడు రసములుగా మనిషిని విభజించారు శృంగారము వీరము రౌద్రం ఇలా కొందరు వీరరస ప్రధానమైనది రాశాడు వీడు వీరరస కవి అంటారా కాళికాజు కేవలం శృంగార రసంతోనే రాశాడు వీడు శృంగార రసకవి వీడు వీరరస కవి వాడు ఇంకేదో రసకవి ఎప్పుడు భరించలేదు కదే గారు అసే వస్తువుని బట్టి పేరు పెట్టడం శాస్త్రీయం కాదు అయితే ఇక్కడ దీనికి సంబంధించిన ఒక ప్రశ్న కవిత్వం రెండు విధాలుగా ఉత్పన్నం అవుతుంది అన్నారు సానుభూతి చేత సహానుభూతి చేత ఇది మీరన్నమాట ఎవరు అనుభూతి మాత్రం అనివార్యం ఏక విత్తంకైనా ఇది కూడా కొంచెం అనించు మీరు ఎక్కడో యుగోస్లావియాలో పోషినియాలో ఎవడలో లక్షలాది మందిని చంపేస్తున్నారు బాసే కుమేనియాలో తిండి లేక బిడ్డలు ఎవరు నిస్సహాయ పరిస్థితుల్లో చస్తున్నారు వారు మన వల ఆకలి వేసి మనం నడిచిపోవడం లేదు వాడు చూపిస్తుంటే బొమ్మ చూపిస్తున్నాం మన కళొస్తాయి అయ్యో అయ్యో అనిపిస్తుంది అలా అనిపించిన వాడు అది మనిషి కాదు రోజు టీవీ చూసిన వాడు ఏడుస్తూనే ఉన్నాం వీళ్ళ ఈ సహానుభూతి సానుభూతి అనేది మానవుడిలో ఉన్న ఉత్తమోత్తమ లక్షణం ప్రప్రథమ లక్షణం సానుభూతి చేత స్పందించి సే క్రియేటివ్ వర్క్ కూడా ఉంటుంది వాడే పొంది బాధపడి పుంది. వాడు రాసే క్రియేటివ్ వర్క్ ఉంటుంది రెండు ఉంటాయి రెండింటికి సమానమైన ఉంటుంది అని నా భావం అది ఒక ప్రశ్న శ్రీ చెప్పారు మీ ఆధునిక కవిత్వ మీ కాంట్రిబ్యూషన్ అది చేస్తే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మనసులో మాత్రం అందరూ ఒప్పుకుంటారు ఈ విషయాన్ని రాయకోల్ సుబ్బారావు గారు ఈ రకం అభివ్యక్తిగా ఆర్జులు అని మీరు అన్నారు రాయపూర సుబ్బారావు దగ్గర నుంచి అభివ్యక్తి కొంగ్రెస్ అభివ్యక్తి మొదలైన అన్నప్పుడు నా అభిప్రాయం కావ్యాక్తి అభివ్యక్తం చేయడం అంటే ఎక్స్ప్రెస్ చేయడం కావ్యాభివ్యక్తి పోలిటిక్ ఎక్స్ప్రెషన్ పోలిటిక్ ఎక్స్ప్రెషన్ మన యపురూ సుబ్బారావు గారి దగ్గర నుంచి ప్రారంభమైంది ఎలాగంటే తంబుర తీవలం కొనుకు తానం పిల్లవేణువు ముఖం కురుకువరాళి తర్వాత నాగధేణువు పిండి నవనీతం అందించే త్యాగరాజస్వామి తనుమై ఉంది ఈ ఎక్స్ప్రెషన్స్ మీరు తత్పూర్వం లేవు కేవలం కథాకావ్యాలే రావటం ఒకటి ప్రబంధకాలం వరకు అవి కూడా ఎక్కువ అనువాదాలు కావడం చేత తర్వాత ప్రబంధకంలో కొద్దిగా సంస్కృత స్పర్శ చేత ఈ కావ్యాభివ్యక్తి అక్కడక్కడ రావడం మాత్రమే జరుగుతూ కథ కూడా నడుపుతూ ఉండడం అనేది జరుగుతున్నందువల్ల తెలుగులో దురదృష్టవ శాస్తున కావ్యాభివ్యక్తి ంచు మృగ్యం అని అనుకోవచ్చు అలాంటి సందర్భంలో ఈయన గొంతెత్తాడో అక్కడి నుంచి బ్రహ్మాండమైనటువంటి ఒక నూతన ప్రపంచం వక్రోక్తి ప్రపంచం ప్రారంభమైందనమాట వక్రోక్తి అనేది కవిత్వానికి జీవహేతు దీనికి అయితే తత్పూర్వము శ్రీరాసుడు అక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఆయన ఒక్క ఎట్లాగంటే జిలుగు సంధ్యారాగ చీరాంబరము కట్టి కుసుమ గర్భముగా ఇక్కడ కలిపిస్తోంది ఇటువంటివి ఆయనలో ఉన్నాయి ఆ లక్షణాలు పుష్కలంగా కావ్య రూపంలో సమగ్రంగా అంటే సెంటు పర్సెంట్గా తీసుకొచ్చి కావ్యాన్ని సృష్టించినవాడు ఆర్యుడు మనకు పూజ్యుడైన రాయపరు కావార్గా భావ కవిత్వానికి పేర్కొని తర్వాత ఇచ్చింది అవరూపించే తర్వాత మళ్ళీ ఒక గ్యాప్ వచ్చింది దాంట్లో వచన కవిత్వం ఇచ్చింది వచ్చి అందులో వచ్చి వచ్చిన కలిపలేకుండా పోదు అప్పుడు మళ్ళీ ఒక బ్రహ్మాండమైన ఫతాన్ని మోసేట్టు ఎంత బాధ అవసరమో అంత బాధపడి మళ్ళీ ఈ జనా కూడా వక్రోక్తమైన ప్రపంచం వైపు మళ్లించవలసిన అవసరం ఏర్పడింది అప్పుడు నేను మండే సూర్యుడు నా దేశం నా ప్రజలు ఇల్ల ఎవరిల్లా ఇలాంటి